తలచుకో ఓ మనస తగిన వెలలేక తెచ్చేటి వివేకము లోధనము గాలిపోయే మాటలు లోకములోని శుద్ధులెల్లా గాలిపోవెన్నడును శ్రీకాంతునుతులు జాలిపడే సేతలు సంసార భోగములెల్లా జాలిలేనివి విష్ణుని సంతతపు పూజలు మాయమౌ గొన్నాళ్లకు మానుష కృత్యములెల్లా మాయము కానివి దైవిక మహిమలెల్లా కాయకములే తమ కల్పితములన్నీయును కాయకముగాక నిల్చు గమలాక్షుమన్నన ఉడివోవు రాగారాగనున్నత కర్మఫలాలు ఉడివోదు దేవునిపైనునరు భక్తి జడియనితరుడిచ్చే సకల వరములును జడియదు శ్రీవేంకటేశ్వరుడిచ్చే వరము